సంకీర్తన సంఖ్య మూడు వందల తొంభై ఎనిమిది ఇంతే కర్మాలు లేదు ఇంతే మరేమి లేదు ఇందుల కర్మాలు దుమ్ముతూరు పెత్తుట ఉల్లములో నుండి దేహముగి రక్షించే హరిని ఒళ్ళకున్న తన్ను తానొల్లకుండుట బల్లిదుడాతని మాని పరుల పొల్ల కట్టు దంచి దంచి పోగు పోగుసేసుకొనుట ఏయడా ఎడా పుణ్యఫలములేమి గలిగిన హరికి ఈయకున్న నది దైవమీయకుండుట చెయ్యారనాతనికి ఒప్పుసేయని భోగములు ఎల్లా చెయ్యన చెరకు పిప్పిచవి గొనుట శ్రీకాంతుడైనట్టి శ్రీవేంకటేశ్వరుని చేకుంటే సిరులెల్లా చేనుట మేకుల శ్రీహరి నామ మినోరనుడుగుట కైకున్న అమృత పూగధువగుట